అని సముద్రమే నదిగా ఉన్నది అనేది సత్యం సముద్రమే లేదే నది లేదు కాబట్టి సముద్రమే నదిగా ఉంది కాబట్టి నది మళ్ళా వెళ్ళి సముద్రంలో కలవడానికి ఏ విశేషాన్ని ఒప్పుకుంటాం వేరుగా ఉంటే కలిసిపోయిందని చెప్పచ్చు అసలు వేరుగా లేనేలేదు ఉన్నదే పరమాత్మ నేను జీవాత్మ అనుకున్నానంతే సింపుల్ యాజ్ ఇట్ నేను జగత్ అనుకున్నానంతే జగత ఈషధీ యుక్త సేవనం జగత్తుతో వ్యవహరించు జగత్తులో ఉండు కానీ నీలో జగత్ ఉండకుండా చూసుకో నీళ్లు లేకుండా పడవ నడవదు కానీ పడవలోకి నీళ్లు రాకూడదు అన్నారు పరమహంస యాజ్ సింపుల్ యాజ్ ఇట్ జగత్తులో ఉండొచ్చు కానీ నీలో జగత్తు ఉండకూడదు అంటే ఆంతరిక జగత్తును ఖాళీ చెయ్యి ఖాళీ చేస్తే నిర్విషయం అనుభవం నైష్కర్మ సిద్ధి నిర్ణయం నైష్కర్మ సిద్ధి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆదిశంకర్ల యొక్క ప్రకరణ గ్రంథాలలో శంకర భగవత్పాదులు నైష్కర్మ సిద్ధి అనే ప్రకరణ గ్రంథాన్ని అందించారు ఈ నైష్కర్మ సిద్ధి బ్రహ్మ నిష్ఠను నిరూపిస్తుంది సాధకులందరూ మహావాక్య నిర్ణయం పొందిన వారందరూ కూడా ఉపదేశం పొందిన వారంతా ఈ నైష్కర్మీ సిద్ధి అనే ప్రకరణ గ్రంథాన్ని అధ్యయనం చేసి ఆ నిర్ణయాన్ని స్వానుభవంలో పొందాలి విచారణలో బుద్ధివృత్తి అనాత్మని గుర్తించి బుద్ధివృత్తిని తన వృత్తిగా తన స్వరూపంగా ప్రవర్తించి భయాది దోషములను పొందే జీవుడు నేను కాదు అని మొదట గుర్తించి స్థిరం చేసుకోవాలి అంటే ముందు స్వరూప జ్ఞానంలో స్థిరం అయిన తర్వాత వృత్తి జ్ఞానంలో ప్రవేశించాలి కాని వృత్తి జ్ఞానంలో ప్రవేశించిన తర్వాత నేను మళ్ళా వెనక్కి స్వరూప జ్ఞానంలో వస్తానండి అన్నా అనుకుంటు అడుగు పెట్టే ముందే అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు పెద్దలు నాయన ఇంట గెలిచి రచ్చ గెలువు నాయనా అన్నారు ఇంట గెలవడం అంటే ఏమిటంటే భార్య మీద సాధించడమే ఇంట గెలవడం అనుకున్నాడు లేదంటే భర్త మీద సాధించడమే ఇంట గెలవడం అనుకున్నది ఈవిడే లేదంటే అత్తమ్మా నేను చెప్పినట్టు వింటే కానీ ఇంట గెలవడం కాదనుకున్నది అంతకంటే ఇంకా ప్రమాదం వచ్చినప్పుడు ఇది ఇంట గెలవడం ఇది కాదు ఇంట గెలవడం ఏంటంటే నీ లోపల బుద్ధికర్మానుసారి అనే దాన్ని విడిపించి బుద్ధిని స్వరూపజ్ఞాన నిష్ట పొల పొందడాన్ని ఇంట గెలవడం అన్నా అప్పుడేమైంది బయట కనబడే జగత్తు పరమాత్మగా కనబడుతుంది జగత్తుగా తోచదు విషయం విషయంగా తోచటప్పుడు పరమాత్మగా చూస్తుంది